ీనాశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వ శ్రీమహాగణాధిపతాశివసారణ శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరప్రా నమస్కృనరోీం సరస్వతీ సంతతో జయ తేభి హితాఖ్యే బుద్ధి మాం శృణు బుద్ధ్యాయుక్తో య ధం ప్రసి సో భాష్యంలో ఉన్నామండి తాం బుద్ధిం స్తౌతి ప్రరోచనార్థం బుద్ధ్యాయయా యోగ విషయయా యుక్త అదంతా అయిందా ఓ అవతారికి అయింది ఓకే అంతే అందాము భాష్యం ఏషా తేటుభ్యం అభిత ఉరమాధవస్వేక విషయ బుద్ధి జ్ఞానం సాక్షాత్ శోకమోహాది సంసారహేతుదోషనివృత్తి తే అంటే తుభ్యం అని చతుర్థి భక్తి నేను ఇవాళ సమాజ కుస్మాలో చెప్పాను అనేక సందర్భాల్లో చతుర్థి వస్తుంది సంస్కృతంలో తెలుగులో షష్ఠీ వచ్చే చోట కు అంటారు తెలుగులో కీ అక్కడ చతుర్థి వస్తుంది నీ కొరకు చెప్పబడినది నీకు చెప్పబడినది కాదు నీ కొరకు చెప్పబడినది భాష లక్షణం ఉంటుంది యషా తే తుభ్యం అభిహిత ఉత్త ఏమిటి చెప్పారు బుద్ధి చెప్పబడినది బుద్ధిని చెప్పడం ఏంటండి అంటే బుద్ధి అంటే జ్ఞానం అని అర్థం సందర్భాన్ని బట్టి మరి అర్థం ఉంటుంది సో బుద్ధి జ్ఞానం అభిహిత జ్ఞానము చెప్పబడింది ఏ విజ్ఞానము సాంఖ్యే బుద్ధి విషయసప్తమి సప్తమి రెండు రకాలు ఆధారసప్తమి విషయ సప్తమి ఆధారసప్తమేంటే దీని మీద అది ఉంది అన్నప్పుడు సప్తమే విభక్తి మీద పై సప్తమే విభక్తి విషయసప్తమి ఆయన దేని మీద మాట్లాడారు అంటారు తెలుగులో కూడా ఆయన దేని మీద మాట్లాడారంటే అర్థం ఏంటి ఆయన భగవద్గీత మీద మాట్లాడారు గీత మీద కూర్చుని మాట్లాడారని విషయ సప్తమి ఆయన టాపిక్ డిస్కషన్ చేసింది ఏంటంటే అక్కడ తెలుగులో కూడా ఉంది మీద అనే సప్తమే భక్తి ప్రత్యయానికి విషయ సప్తం అర్థం అయితే తెలుగులో అలాగా స్పష్టంగా కేటగరైజ్ చేయకుండా ఆ గ్రామర్ అంత పర్ఫెక్ట్గా చేయలేదు సంస్కృతంలో మేము అన్నీ అలా వర్కౌట్ చేసి పెట్టుకున్నాం అంతే తేడా విషయ శబ్దం ఆ విషయం కాబట్టి ఇక్కడ జ్ఞానం అంటే ఆ జ్ఞానంలో విషయమేమిటి సాంఖ్యే జ్ఞానం సాంఖ్యము విషయముగా గల జ్ఞానం అయితే సాంఖ్యం ఏమిటండి చూడండి సాంఖ్యశబ్దానికి మీరు ఖచ్చితమైన అర్థాన్ని గమనించాలి వివేక జ్ఞానము అని అర్థం ఎందుకంటే యోగం కదా యోగము అంటే ఉపాయం ఆత్మజ్ఞానం అనకూడదు ఆత్మజ్ఞానం ఇంకా ఉపాయం కాదు ఉపేయమే పొందబడీది ఆత్మజ్ఞానమే ఆత్మజ్ఞానం అల్టిమేట్ గోల్ కాబట్టి ఇంక దాన్ని ఉపాయంగా చెప్పడం అనవసరం కనుక ఇక్కడ సాంఖ్య బుద్ధి అంటే సాంఖ్య యోగము అంటే యోగం అంటే ఉపాయం కనుక సో ఆ అల్టిమేట్ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఉపాయం ఏమిటి అంటే సాంఖ్యము సాంఖ్యము అంటే ఏమిటి వివేక జ్ఞానం అదే శంకర్లు అంటున్నారు వివేకము వివేకము అంటే తేడా తెలుసు తెలుసుకుంటూ ఉండుతా ఈ తేడా తెలుసుకోమనేప్పటికీ అది మనిషికి అది అది ఇష్టం ఉండదు వివేకాన్ని పంపరా బాబు అంటే ఆహా మనిషికి వివేకం మీద దృష్టి ఉంటుంది నేను పాఠం చెప్తూ ఉంటాను మీరందరికీ మీలా మీలాగా ఒక సీనియర్ స్టూడెంట్స్కి ఒక పద్ధతిలో ఉన్న స్టూడెంట్స్కి పాఠం చెప్పేప్పుడు పర్వాలేదు అలా ధోరణి కింద చెప్పుకుంటూ పోవచ్చు కానీ కొత్త ప్లేస్కి వెళ్ళి కొత్త కొత్త మొహాలకి పాఠం చెప్తా ఉన్నాం మొన్న రాజమండ్రిలో ఐదు రోజులు ఉన్నా సో పాఠం చెప్తున్నా ఏమిటి పాఠం స్థితప్రజ్ఞ లక్షణాలు సాయంకాలం సో స్థితప్రజ్ఞ లక్షణాలు అంటే ఎలా ఉంటాయంటే సో యానిషా సర్వభూతానం తస్యాం జాగ్రత్త సంయమి ఎస్యాన్ జాగ్రతిభూతాన్ని సా నిశా పశ్యతో మునేహే అని వస్తుంది మీరు చదువుతారు కొద్ది ఇప్పుడే వస్తుంది ఇంకా వేయర్ మూవింగ్ టువర్డ్స్ దాట్ సో ఏ ఏ విషయంలో అయితే ఆత్మజ్ఞాని జాగరూకుడై ఉంటాడో ఆ విషయంలో లౌకికులు నిద్రపోతూ ఉంటారు ఏ విషయంలో లౌకికులు జాగరూకుడై ఉంటారు ఆ విషయంలో ఆత్మజ్ఞాని నిద్రపోతూ ఉంటాడు ఇది సమాచారం నిర్మిత శంకర భాష్యం పాఠం నాకు పాఠం చెప్పేప్పుడు ఒక ఒక యాటిట్యూడ్ ఉంటుంది ఆ యాటిట్యూడ్ ఏమిటంటే సాధు స్వభావం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం దాన్ని కల్తీ చేయటం డైలీ చేయటం జాతకం అదొక ధోరణే కొంచెం దాన్ని మసాలా జత చేసి చెప్పడం జాతకం ఉన్నది ఉన్నట్టు చెప్పడమే జాతకం అలాగే మరి ఆ శాస్త్రం అలాగే కనపడుతుంది ఆ శ్లోకము భాష్యము కిందము వ్యాఖ్యానము టీకలు ఇవి అవి ఏది చూసినా ఉన్నది ఉన్నట్టుగానే ఉంటాయి కానీ లోకంలో జనులకి కావలసినట్లు ఉండవు కానీ చెప్తుంటే వాళ్ళందరూ సీనియర్స్ పొద్దున్న దక్షిణామూర్తి స్తోత్రం విశ్వం నిజాంతర్గతం జగత్తు నీ లోపల ఉంటుంది వీడు బతుగంత జగత్తు బయట ఉందని జీవిస్తూ నేను వెళ్ళి నా ప్రారంభం ఏంటంటే నేను వెళ్ళి జగత్తు లోపల ఉందిరా అని చెప్పాను వాడు ఏమనుకుంటాడంటే శనిగ్రహం అక్కడ ఉంది అక్కడి నుంచి అలాగే నన్ను సతాయిస్తోందని అనుకుంటూ ఉంటాడు వాడు వాడు హీఈస్ లివింగ్ ఇన్ దట్ అండర్స్టాండింగ్ సిన్స్ ది లాస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి వాడు అలా జీవిస్తున్నాడు ఆ వ్యక్తి ఇప్పుడు నేను వెళ్ళి శనిగ్రహం బయట లోపల ఉందని చెప్తాను పాఠం ఈ ప్రారంభం వాళ్ళ విని వాళ్ళ ప్రారంభం నా ప్రారంభం ఆ అలా సమకోవడం సమావేశం అవడం చేత వస్తాయి క్లాసెస్ లేకపోతే ఏమిటి క్లాసెస్ నాకే డౌట్ వస్తూ ఉంటుంది నాకు రెండు రకాల అనుభవాలు వచ్చాయి ఒకటి ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు పరగడుపు ఎప్పుడూ వస్తే కాదు ఒకటి ఏమిటంటే సమ్ స్టూడెంట్స్ లవ్ ఇట్ దే లైక్ ఇట్ సో ఆ ప్రెసిషన్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నిమ్మహమాటంగా చెప్పడం అది స్పాంటేనిటీ ఒకటి ఉంటుంది ఆ స్పాంటేనిటీని పీపుల్ లవ్ ఇట్ విద్యార్థులకు ఇష్టంగా సరదాగా ఎంజాయ్ చేస్తారు some people సమ్ పీపుల్ జస్ట్ కాంట స్టోమక్ ఇట్ వాళ్ళ వల్ల కాదు ది కెనాట్ హ్యాండిల్ ఇట్ దాంతో ట్రబుల్ పడతారు వాళ్ళు ట్రబుల్ పడి మళ్ళీ ట్రబుల్ పెడతారు ఎనీవే నేను చెప్పిన పాఠంలో సారమేమంటే ఐదు రోజులు పొద్దున్న సాయంకాలం చెప్పిన సారం ఏమిటంటే వివేకము వివేకము ఉన్నట్లయితే వివేక జ్ఞానాన్ని మీరు సంపాదిస్తే ఆత్మజ్ఞానం మీకు మీరు యూ టేక్ కేర్ ఆఫ్ వివేక జ్ఞానం ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆత్మ అది సమాజం ఇది ఎలాగంటే మీరు మితాహారం యోగ్యమైన ఆహారం మితాహారం ఆ మీరు చేస్తూ ఉండండి మీ ఆరోగ్యం సంగతి నేను చూస్తానన్నట్టుండే అలాగే కనుక సో వివేక జ్ఞానాన్ని మీరు పర్ష్యూ చేయండి విధులు ఆ వివేకమే జీవితంలో అది కరదీపిక వలె ఉండాలి బ్యాటరీ లైట్ చేత్తో బ్యాటరీ లైట్ పెట్టుకుంటాడు ఎందుకని దారి తప్పకూడదు ముళ్ళో వివేకాళ్ళకి ఉచ్చుకోకూడదు ఆ కరదీపిక వలె వివేక జ్ఞానాన్ని అలాన్ని నిరంతరంగా నిలబెట్టుకోవాలి దాని పేరు సాంఖ్యయోగము అంటారు పరమార్థ వస్తు వివేక విషయ బుద్ధి సో వివేకం ఏమిటంటే వివేకము రెండు మూడు రకాల వివేకాలు ఉన్నాయి శంకరులు ఈ వివేకాలని ఆయన మొట్టమొదటి సాధనంగా చెప్పారు బ్రహ్మసూత్రాల్లో నాలుగు సాధనాలు చెప్పి అతను ఆరంభమే వివేకంతో ఆరంభం సో నిత్యానిత్య వస్తు వివేకం అది ఉండాలి మనం జీవితం ఎలా జీవిస్తూ ఉంటామంటే మన ముందు కొన్ని ఇష్యూస్ ఉంటాయి సమ్ సమ్ ఇష్యూస్ అర్ధే సమ్థింగ్స్ సమ్ ఇష్యూస్ అదే అవి నిత్యం అని అనుకుంటాం మన యాటిట్యూడ్ అలా ఉంటుంది వి అప్రోచ్ దెమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ వెరీ రియల్ ఏమండే ఇప్పుడు ఉదాహరణకి మీరు మీరు సపోజ్ పది లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారనుకోండి భగవద్గీత క్లాస్కి వస్తున్నారు అనుకోండి ఈ రెండింట్లో మీ యాటిట్యూడ్ మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ సంథింగ్ వెరీ రియల్ అన్నట్టుంటుంది భగవద్గీత క్లాస్ ఏవీ దక్కన హే అన్నట్టుగా ఉంది అండి బట్ సత్యం ఏమిటంటే దీస్ ఇన్సూరెన్స్ పాలసీ ఓ కుచుబీ నహి హే ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ సిల్లీ వేరే భగవద్గీత క్లాసులో ఈ వివేకం ఏదైతే ఇదే సర్వం బట్ మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది రెండూ ఉన్న చోట రెండూ లేనివాడి గురించి అసలు ఇంక ప్రసంగం ఏది కేవలం ఆ పాలసీయే ఉంది భగవద్గీత క్లాస్ లేనివాడి గురించి మనం అనుకోవడం అనవసరం వాడి గురించి కూర్చొని డోంట్ థింక్ అ ఫీల్ డోంట్ థింక్ అ ఫీల్ రెండు ఉన్నవాడి దగ్గర వాడి యాటిట్యూడ్ ఎలా ఉంది సో మన జీవితంలో వివేకం చాలా తక్కువ ఉంటుంది మనం ఎలా ప్రవర్తిస్తామంటే ధర్మరాజు గారు కూడా చెప్పారు ఈ మాట మనిషి ఎలా ఉంటాడంటే ఏది నిత్యమో దానికి దాని ఎడల అది ఏదో అనిత్యమా అన్నట్టుగా ప్రవర్తిస్తాయి ఏది అనిత్యమో దాని ఎడల అది నిత్యమా అన్నట్టుగా ప్రవర్తిస్తుంది మనిషి స్వభావం అలా ఉంటుంది అలా తయారై ఉంటుంది మనస్సు చిన్నప్పటి నుంచి జన్మ జన్మాంతరాల నుంచి వచ్చిన సంస్కారాలు అలా మనిషిని నిర్మాణం చేసి పెడతాయి ఇది రివర్స్ చేయాలి ఇది రివర్స్ చేయాలంటే హూ విల్ డూ ఇట్ వై ఎనీబడి షుడ్ డూ ఇట్ ఇప్పుడు ఏదో మీ కామ్యకర్మలో నాలుగు చేయిస్తే ఓ లక్ష రూపాయలు దక్షిణ మిగులుతుంది ఊరేగింపు చేస్తారు ఇది చేస్తారు అది చేస్తారు పేరుంటుంది ప్రతిష్ట ఉంటుంది రాజకీయ నాయకులతో సహా అందరూ వచ్చి దండాలు పెట్టిపోతారు ఈ వివేకం ఎందుకు ఇది ఎవరికి కావాలి బట్ దెన్ సంబడీ హ్యాస్ టు డూ ఇట్ ప్రకృతి ప్రవాహంలో ఎవడో ఒకటి చేస్తాడు ఆ పని పుస్తకంలో ఉంటుంది సంబడీ విల్ హైలైట్ ఇట్ అండ్ దెన్ దెర్ ఆర్ సమ్ పీపుల్ విత్ గ్రాస్పీట్ సో ది పాయింట్ ఈజ్ నిత్య అనిత్య వస్తు వివేకము సో మనం వివే పరమార్థ వస్తువు ఉంటుంది atma జ్ఞానము ఆత్మనిష్ట భగవద్గీత చదువుకోవటం atma మనం sadhana sadhana మార్గంలో ముందుకు నటి సాధకులం మనం కాబట్టి మనకి సాధనకి సంబంధించినటువంటి సర్వము ఇది ప్రధానము ఇది mukhyam ఇది మెయిన్ no, inka జీవితానికి సంబంధించిన సర్వము సెకండరీ ఎందుకంటే జీవితం అనేది ఇట్ జస్ట్ యాండ్స్ ఇన్ ఎ ఫ్లాష్ మనం జీవితం జీవితం జీవితం అని క్యాల్కులేషన్స్ వేస్తూ ఉంటాం ఓ క్షణంలో పుర్తం అంత అల్పమైనది అదే కానీ ఉద్భుత చెప్తారు శాస్త్రం బుడగ జీవితం ఎంత సత్యం అంటే అన్నమాట మనం చూస్తుండగానే ఎవరో బాల్యం అయిపోయింది యోగనం అయిపోయింది మధ్యవయ్య అయిపోయింది వృద్ధాప్యం అయిపోతుంది అది కూడా అయిపోతుంది ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాస్టర్ అలా చూస్తూ ఉండగా ఎంత సరళంగా కాలం వెళ్ళిపోతుందంటే కాలం యొక్క వేగాన్ని ఎంత ఈ వేగంగా వెళుతోందని మీరు గ్రహించే లోపల జీవితం కథమైపోతుంది సో ఇట్ ఈస్ లైక్ దాట్ కాల రంహ కాలం యొక్క వేగము చాలా భయంకరం కనుక ఆ కా వేగం కాలంలో అలా కనపడిపోయేటువంటి జీవితములోని ఇష్యూస్ ఏవైతే చిత్రం ఎలా ఉంటుందంటే ఈ రోజుని ఏ ఇష్యూ నా మనస్సునంతనే ఆక్రమించి నాకు నాకు విశ్రాంతి లేకుండా చేస్తోందో అది సంవత్సరం తర్వాత అది ఉండనే ఉండదు అసలు పిక్చర్లో జస్ట్ మై డిసపియర్ యాజ్ అలా ఉంటుంది సో కాబట్టి జీవితము జీవితంలో వచ్చే వివిధ ఘటనలు ఇవి అనిత్యం ఆత్మస్వరూపము నిత్యం ఈ వివేకం ఉండాలి అక్కర్లేదు ఉండాలి ఆ వివేకానికి సంబంధించి పరమార్థ వస్తు వివేకానికి సంబంధించిన జ్ఞానాన్ని నీకు నేను బోధించాను అంటున్నాడు పరమార్థ వస్తు వివేక విషయ బుద్ధి జ్ఞానం ఈ వివేకం ఎందుకంటే మాకు వివేకం అంటే సాక్షాత్ శోకమోహాది సంసార హేతు దోష నివృత్తి కారణం సంసారం ఉన్నది సంసారము నన్ను రాజమండ్రిలో పండితుడు కలిసాడు పండితులు ఎలా ఉంటారంటే వాళ్ళకి వచ్చిన కొద్దిపాటి సంస్కృత సంస్కృత పండితుడు సాహిత్యం సంస్కృత సాహిత్యంలో పండితుడు ఆ సాహిత్య పాండిత్యాన్ని ఉపయోగించి అదే సర్వం నేను జగత్తుకంతకీ కూడా నేను కావలసిన విజ్ఞానాన్ని సంపాదించాలని అహంకారంలో ఉంటాను అది యోగ్యంగా ఈ కవులు పండితులు ఉన్నారంటే నాలుగు పద్యాలు వల్లించి పద్యాలు అల్లి ఇంకా నా అంత మునుగాడు లేడనే ఒక భ్రాంతిలో ఉంటాం ఎనీవే అది అదో ధోరణి సో ఆయన అంటాడు సంసారములో చెడ్డే ఉందండి అంటే అంటే నేను అన్నాను వాళ్ళు చెప్పారా అంటే అసలు సంసార పదానికి అర్థం ఏంటండి అంటే సుఖదుఖ ప్రవాహము జన్మమరణ ప్రవాహము అంటే అదిగో మరి సమ్మంటే సమ్యక్ అని సంస్కృతంలో సమ్యక్ అంటే పాజిటివ్ మీనింగ్ కానీ నెగిటివ్ మీనింగ్ కాదు మీరు పాజిటివ్ మీనింగ్ చెప్పకుండా నెగిటివ్ మీనింగ్ చెప్తున్నారు అంటాడు అంటే నేనన్నాము సంసార అనే పదంలో ఆ సమ్ముకి పాజిటివ్ మీనింగే చెప్పాలి నువ్వు చూసిన పది దృష్టాంతాల్లో పాజిటివే ఉంది కాబట్టి వేద అన్న చోట కూడా పాజిటివే చెప్పాలి అని ఏ ఏమిటి ఈ పట్టుదల ఏమిటా సంసార చెప్పడానికి అర్థం ఇది మేము వేదాంతంలో ఏ అర్థంలో వాడుకుంటాం బస్ మేము ఏ సెన్స్లో దాన్ని వాడుతున్నామో ఆ సెన్స్ గ్రహించాలి కానీ నువ్వు నువ్వు ఈ సెన్స్లో ఎందుకు వాడుతున్నావు అని క్వశ్చన్ చేస్తావేటి అసలు అలా క్వశ్చన్ చేయడానికి వీలు లేదే ఈ సెన్స్లో ఈ పదం వాడాను అంటే యూ షుడ్ కీప్ పాయిట్ నీకు ఓవరాల్ సెన్స్ మీద అబ్జెక్షన్ ఉంటే రేస్ చేయాలి కానీ ఆ పదాన్ని ఆ సెన్స్లో ఎందుకు వాడే అంటే ఏం చెప్పాం ఇందుకే అతని సమస్య ఏంటంటే జగత్తు మిథ్య కాదంటాడు అతను ప్రాబ్లం అది ఓహో అదే నీ సమస్య జగత్తు మిథ్య కాదా మరి నువ్వు నువ్వు ఎక్కడ చదివా సంస్కృతం అన్నీ ఎక్కడ చదివావు మహాత్ములు పెద్ద పెద్ద పండితుల దగ్గర చదివావు కదా ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్లు చదివావు కదా అయితే నువ్వు నేర్చుకున్నది నువ్వు జీవితంలో తరిచి శోధించి సంపాదించిన విజ్ఞానం ఏంటంటే జగత్తు సత్యము అని తేల్చావు అంతేనా నీకు నేను చెప్పేది నువ్వు ఆలోచించు నీకు జగత్తు సత్యం అనిపిస్తే దాంతో కొంతకాలం ఆ తర్వాత ఎప్పుడైనా అది బహుశా సత్యం కాదేమో అని అనిపించినప్పుడు నాతోటి ఒకసారి కనప్పుడు ఏమైనా కొన్ని మాటలు మాట్లాడతాను అంతవరకు యు గో హ్యాడ్ విత్ ఇట్ అని చెప్పాను సో ఈ విధంగా కనుక పరమార్థ వస్తు వివేక వివేకం స్పష్టమైన అవగాహన ఆత్మ నిత్యము సంసారము జగత్తు అనిత్యము ఖచ్చితమైన వివేకం దీనివల్ల ఏమవుతుందంటే ఈ వివేకము సాక్షాత్ దోష నివృత్తి కారణం దోషాలని సాక్షాత్తుగా నివారణ చేస్తుంది అంటే ఏమిటి మీరు కర్మ ద్వారా ఉపాసన ద్వారా కొన్ని దోషాలని నివారణ చేసే అవకాశం ఉంటుంది ఏదైనా దోషాలు ఉంటే కర్మతో వేస్తే పోతాయి కొంతవరకు పోతాయి ఉపాసన వల్ల కొన్ని పోతాయి కానీ వివేక జ్ఞానాన్ని మీరు పట్టుకుంటే ఈ సందర్భంలో అత్యంత మౌలికమైన దోషాలు ఏ దోషాలు సంసారహేతు దోష ఈ జననమరణ ప్రవాహ రూపమైన సంసారం ఏది కలదో దీ ఇది ఇది మనకి కలిగించేటువంటి దోషం మీరు ఎప్పుడైనా విన్నారో లేదో ఈ ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు స్వామీజీ పరమేశ్వరుడు ఈ జగత్తును ఎందుకు సృష్టించాడు సృష్టించి ఈ ధరణము మరణము ఈ కష్టాలు దుఃఖాలు ఎందుకు పెట్టాడు అసలు మేమేం పెట్టమన్నాం ఆయన్ని ఆ ఆశలు ఎందుకు పెట్టాడు పెట్టి ఇప్పుడు మమ్మల్ని ఏమో జ్ఞానం సంపాదించే మోక్షాన్ని పొందని మాకు అసలు ఎందుకు పెట్టాలి దేవుడు ఇలా వచ్చేసేయండి అక్కడ మీకు స్థానం ఉంది అని అడుగుతారు అంటే నేనంటానో నువ్వు పొరపడ్డావా నువ్వు పప్పులో కాలేసావు దేవుడు నీకు సంసారం పెట్టాడని నువ్వెందుకు అనుకుంటున్నావు నాకు అలా అనిపించట్లేదు అసలు నీకు సంసారం దేవుడు పెట్టలేదు అంటే మరి ఈ సంసారం ఎక్కడి నుంచి వచ్చింది నీలో ఉండే దోషాల వల్ల సంసారం వచ్చింది ఆకాశం భూమి గాలి వాయువు నదులు పర్వతాలు పెట్టాడు అవి పెట్టాడు దేవుడు నీకు జననమరణ ప్రవాహము దుఃఖము ఇవి నీకు పెట్టాడు దేవుడు పెట్టలేదు అంత భ్రాంతరేగా ఇంకోకట్లేదు వీడేమో అన్ని పొరపాట్లు జీవితంలో పొరపాట్లన్నీ చేసి చేతురాచుకుని దేవుడు ఇలాంటివి ఎందుకు సృష్టించాడు అని ప్రశ్న అసలు దేవుడు సృష్టించలేదు నువ్వెందుకు అనుకున్నావు దేవుడు సృష్టించాడు అయితే మన నా కష్టాలని ఎవడు సృష్టించాడు దేవుడు కాదా కాదు దేవుడు ఎందుకు సృష్టిస్తాడు దేవుడు కాదు అది కర్మఫల దాత అంటే కర్మఫలము ప్రకటమవటానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మంచి రోడ్డు హైవే టూ లేన్ హైవే క్లీన్ హైవే దాని మీద యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే ఈ ప్రభుత్వం వాళ్ళు రోడ్లు వేసి యాక్సిడెంట్లకు కారణభూతులు అంటే ఏమన్నమాట అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు దాంట్లో నువ్వు బండి క్లీన్గా నడుపుకుంటే నీకు యాక్సిడెంట్ కాదు ఓవర్గా నడిపితే యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయిన అయిన దానికి కారణం ప్రభుత్వం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రోడ్లు వేశారు కదా వాళ్ళు రోడ్లు వేయకపోతే నేను నడిపేవాడిని కాదు కదా ఇప్పుడు ఈ రోడ్లు వాళ్ళు వేయలేదనుకోండి ఇక్కడ కారు నడిపేవాడిని కాదు కదా అప్పుడు నాకు యాక్సిడెంట్ అవ్వదు కదా అంటే అది అలా ఉంటుందా ఎక్కడనా కాబట్టి ఈశ్వరుడు కర్మఫలదాత అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాడు కర్మఫలాన్ని నిర్మాణం చేసింది వీడే ఎందువల్ల ఈ కర్మఫల రూపమైన సంసారము నిర్మాణమైనది అంటే దోషములు ఉండబట్టే సంసార దోష సంసార హేతువు దేవుడు కాదు సంసార హేతువు దోషాలు దేవుడు ఈ పంచభూతాల రూపంగా ప్రకటమయ్యాడు ఈ దోషాలు ఏమిటి శోక మోహాది శోకము మీకు దుఃఖం అనుభవానికి వస్తుందా లేదా వస్తుంది మోహము అంటే వ్యామోహము మళ్ళీ వ్యామోహం ఏది ఒక దానిని చూసి ఇంకోటి అనుకోవడం దానిని వ్యామోహము అని అంటారు ఒక దానిని చూసి ఇంకోటి అనుకోవడం ఇప్పుడు ఒక ఆహార పదార్థం ఉందనుకోండి అది శరీరానికి అనారోగ్యం దాన్ని చూసి అది ఇది మంచి రుచ్యమైన పదార్థం దీన్ని మనం భక్షిస్తే మనకి చాలా బాగుంటుంది అని వీడు అనుకుంటాడు దాన్ని వ్యామోహము అని డెల్యూషన్ సో ఈ శోకము మోహము ఇలాంటివి ఆత్మకర్త నేనే కర్త అనుకోవటం ఇట్స్ డెల్యూషన్ ఇలాంటి వ్యామోహాలు అనేక ఉన్నాయి మనిషి జీవితంలో సో ఈ ఈ శోకము మోహము ఇలాంటి దోషాలు అనేక ఉన్నాయి ఈ దోషములు వలనే సంసారం వీటికి నడుస్తుంది సంసార హేతువులు వీటిని సాక్షాత్తుగా నివారించాలి డైరెక్ట్లీ యూ కెన్ జస్ట్ నెగేట్ ఆల్ ఆఫ్ దెమ్ రిజెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ వివేకము వలన సాంఖ్య వివేకము అంత బలమైనది దేహముయుడల సాక్షిభావంలో ఉన్నా ఉన్నాడు అంటే అది వివేకం అది నిత్యా నిత్యవసర వివేకం ఆత్మానాత్మ వివేకం అంటారు దేహమే నేను అన్నది అన వివేకం లేకపోవటం ఆత్మ అనాత్మ వివేకం లేకపోవటమే దేహమే నేను నిజానికి మీరు ఆలోచించి ప్రతివాడు కూడా ఆలోచించాల్సి ఉంటుంది నిరంతరంగా పరిశీలించుకుని ఆలోచించుకోవాలి మనం తెల్లవారులేస్తే మళ్ళీ నిద్రపోయే వరకు మనం ఎలా ఎలా బతుకుతున్నామంటే దేహమే నేను అనే భావనతోటి మనం బతుకుతుంది దీన్ని ఇలాగే కొనసాగించటమా దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందా అన్నది పరిశీలించాలి అలా నిరంతరంగా పరిశీలించుకుంటూ సాధకుడు ఏం చేయాల్సి ఉంటుందంటే ఐమ్ ది బాడీ ఐడియా నుంచి బయటపడిపోవాల్సి దాని నుంచి ఎంత తొందరగా వీలు అంత తొందరగా బయటపడిపోవాలి నిజానికి ఐ ఆమ్ ది బాడీ అనే ఐడియా నుంచి బయటపడే వరకు వీడు అధ్యాత్మరంగంలో మొట్టమొదటి అడుగు కూడా ఇంకా వెయ్యలేదు అని అర్థం ఐఎమ్ అవేర్ ఆఫ్ ది బాడీ బాడీలో వికారాలు వస్తూ ఉంటాయి దేహం యొక్క లక్షణాలు ప్రకటన అవుతూ ఉంటాయి బాడీ వేరవుట్ అయిపోతూ ఉంటుంది అది క్రమంగా శిథిలం ఉంటుంది ఒక వస్తువుని కొని వాడుతూ దాని లైఫ్ అది క్రమంగా అది దాని పవర్ తగ్గిపోతూ ఉంటుంది దేహం కూడా అంతే అటువంటి వికారాలు వస్తూ ఉంటాయి ఐఎమ్ అవేర్ ఆఫ్ దోస్ చేంజెస్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఆల్ మాడిఫికేషన్స్ దట్ ది బాడీ అండర్ దోస్ ఐఎం అవేర్ ఆఫ్ వేరియస్ యాక్షన్స్ దట్ హ్యాపన్ ఇన్ ది బాడీ ఐఎమ్ అవేర్ ఆఫ్ ద ప్లషర్ అండ్ పెయిన్ దట్ హ్యాపన్స్ ఇన్ ది బాడీ ఆ విధంగా ఐఎమ్ అవేర్ అది ఆ సాక్షి రూపంగా మనిషి బతకాలి కానీ ఐఎమ్ ది బాడీ అనే భావంలో బతకూడదు ఇది సాంఖ్య వివేకం ఈ వివేకము సాక్షాత్తుగా సంసార హేతువులైన సకల దోషములను నివారిస్తుంది నీకు నేను దాని గురించి చెప్పాను అయితే ప్రారంభం ఏంటంటే ఈ వివేకం చెప్పినప్పుడు వాడు వివేకాన్ని అందుకునే స్థితిలో మనిషి ఉండడు ఒకప్పుడు దాన్ని అందుకునే స్థితిలో ఉండడు ఎందువల్ల ఎందువల్ల అంటే ఏం చెప్తాం మనస్సులో ఆ సంసార దోషములు చాలా దృఢంగా బూడు కట్టుకుని ఉంటాయి వీడు ఒక జీవితకాలం తప్పుడు భావజాలంలో బతుకుతుంది ఒక జీవితకాలం ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అదేమిటి ఈ వివేకం మీరు బోధించారనుకోండి వాడు దాన్ని హీ కనాట్ హ్యాండిల్ ఇట్ నేను ఒక సందర్భంలో ఆత్మస్వరూపాన్ని గురించి ఏ విధమైన నిర్వచనాన్ని మీరు ధరికి చారనివ్వద్దు డూనాట్ డిఫైన్ ఇవర్స్ డు నాట్ ఫిట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎనీ డిస్క్రిప్షన్ ఎనీ డెఫినేషన్ ఎనీ నేమ్ జస్ట్ ఎం టు యువర్ సెల్ఫ్ ఆఫ్ ఆల్ నేమ్స్ అఫ్ ఆల్ డెఫినేషన్స్ అని ఇలా ఏదో చెప్పుకొస్తున్నా ఆత్మస్వరూపం గురించి చెప్పుకొస్తుంటే ఒక ఆయన లేచి అంటాడు ఏమండీ అయితే మా గోత్రం కూడా లేదంటారా అంటే నేనేమని చెప్తానంటే అవును లేదు అదేంటండి గోత్రం లేకపోవడం ఏంటండి తెల్లవారులేస్తే సంజావనంలో గోత్రం చెప్తామే మేము అదే మరి దిస్ ఇస్ ది ప్రాబ్లం నేను సంజావనంలో గోత్రం నేను చెప్పొద్దని నేను చెప్పట్లేదు ఆత్మస్వరూపానికి గోత్రం లేదని చెప్తున్నా నువ్వు ఉపనిషత్తులనే మాట నేను అడిగే నాయకు మాట విన్నారా నేను అడిగేస్తాను ముందో ఉపనిషత్తు పేరు విన్నారా విన్నా అశబ్దం స్పృశ అగోత్రం అని ఉంటుంది మాట అంటే అది మరి ఇప్పుడు సందర్భమో కాదు సందర్భం ఇదే నేను చెప్పి పాఠంలో సందర్భం అదే నీకు సందర్భం కాదు నువ్వు చూసుకో నా పాఠంలో అదే సందర్భం నేను ఇంకో మాట కూడా చెప్పాను నేను ఇదే చెప్తాను నేను ఇంకేం చెప్పను నేను ఇంకేదో కథ కథ చెప్తారనుకుంటున్నావు పురాణం చెప్తాను అనుకుంటున్నావు ఇదే చెప్తాను నువ్వు మళ్ళీ ఇంకో వారం రోజుల తర్వాత వస్తే ఇదే చెప్తా మళ్ళీ రాజమండ్రి వచ్చినప్పుడు వస్తే ఇదే చెప్తా పది సంవత్సరాల తర్వాత వస్తే ఇదే చెప్తా నేను ఇప్పుడు ఆఖరి శ్వాస వప్పు ఇదే చెప్తా నువ్వు చూసుకో నీ సంగతి నువ్వు సెటిల్ చేసుకో నీకు కావాలో అక్కర్లేదా ఆత్మ గోత్రం ఉండదని నేను చెప్తే దానికి చేస్తానంటే ఎక్కడ పోతుంది ఆత్మ ఎందుకు గోత్రం ఉండదు ఓ ఐసా హీ హై వెదర్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్ ఆర్ నాట్ కాబట్టి ఆ వ్యక్తి హీ జస్ట్ కాన్ హ్యాండిల్ ఎ బేసిక్ ట్రూత్ వీడి గోత్రం ఎప్పుడు వచ్చిందండి వీడు అనుకుంటాడు వీడు పుట్టిన వెంటనే వచ్చిందనుకుంటాడు వీడికి పుట్టినంత వెంటనే ఎప్పుడు వచ్చింది వీడు పుట్టాక ఎనిమిదేళ్ళు పదేళ్ళు అయినప్పుడు వీడికి ఉపనయనం చేసినప్పుడు నువ్వు ఫలానా గోత్రం వాడికి రారు వీళ్ళ నాయని చెప్తే వాడికి వచ్చింది గోత్రం కాబట్టి సో పీపుల్ ది కెనాట్ అప్రిషియేట్ ద ట్రూత్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ది పీపుల్ టు అప్రిషియేట్ ది ట్రూత్ మరి ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళని ఇంకా వీళ్ళకి ట్రూత్ పనికిరారు వీళ్ళ ప్రారంభమైతే వీళ్ళని హెళ్ళకు పంపించేయండి అలాగే నా థియాలజీ అయితే అభినయ చేస్తారు థియాలజీ వాళ్ళు అయితే సరిగ్గా అభినయం చేస్తారు వీళ్ళందరినీ కూడా ఆ దాంట్లో పారాయణ ఆ పార్టీలో పారాయండి సో కానీ వేదాంతంలో కాదు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఇలాగంటి సాంఖ్య వివేకానికి యోగ్యత లేని వాళ్ళకి ఆ యోగ్యతని కలిగించటం కోసం మరొక ఉపాయం చెప్తారు దానికి కర్మయోగము అది ఇప్పుడు చెప్తాను అర్జునుడికి అవసరం అది అంటున్నారు భాష్యం యోగే తాప్ుపా నిస్సంగత ప్రణపూర్వకం ఈశ్వరారాధనా కర్మానుష్ఠా సమాధిగే ఇమనంతరం ఉచ్యమానాం బుద్ధిం శృణు సో ఆ సాంఖ్య బుద్ధికి వీడిని తయారు చేయాలి తయారు చేయాలంటే వీడు అంతఃకరణలో శుద్ధి తీసుకురావాలి శుద్ధి అనేది కూడా కర్మ సాధ్యం క్లీన్ చేయాలంటే కర్మ వల్ల అవుతుంది కర్మ వల్లనే క్లీన్ చేయగలుగుతారు పాత్ర క్లీన్ చేసినా శరీరాన్ని క్లీన్ చేసినా బయట నుండే పాత్ర కానీ దేహం కానీ మనస్సు కానీ కర్మ చేసి క్లీన్ చేయాల్సి ఉంటుంది సో పాత్ర క్లీన్ చేయాలంటే ఏదో పీచో ఏదో పెట్టి చేస్తారు మనస్సు క్లీన్ చేయాలంటే వ్యాక్యూమ్ క్లీనర్స్ పీచులోవి ఉపయోగపడవు అది ఫిజికల్ కాదు మనస్సు సూక్ష్మంగా ఉంటుంది కనుక సూక్ష్మమైన కర్మ ద్వారా ప్రక్రియ ద్వారా మనస్సును క్లీన్ చేయాలి ఆ మనస్సుని క్లీన్ చేసే సూక్ష్మ ప్రక్రియకే యోగము అని యోగము అంటే మళ్ళీ అక్కడ సాంచ అది యోగమే అంటున్నారు కదండి కొంచెం క్లీన్ క్లియర్గా ఉండాలి ఓకే కర్మయోగము యోగేత్విమాంసృను యోగేతు యోగము యోగము అంటే కర్మయోగే కర్మయోగము విషయముగా కలిగిన జ్ఞానాన్ని బోధిస్తాను విను అది ఇక్కడ కూడా బుద్ధే కర్మయోగానికి కావాల్సింది కూడా బుద్ధే అంటే కర్మయోగం అంటే ఇప్పుడు ఏమో కొత్త కొత్త కర్మలేవో చేయమని చెప్తాడని మీరు అనుకోవద్దు కర్మయోగం అంటే చేస్తున్న కర్మని మార్చి ఇంకో కర్మని చేయటం కర్మయోగం కాదు అది కర్మయోగం కాదు కర్మయోగం అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం మానేసి స్వామీజీకి కొంత సేవ చేయటం కర్మయోగం అనుకుంది అది ఏమీ కాదు మీరు చేస్తున్న ఉద్యోగాన్ని సరైన పద్ధతిలో చేస్తే దాన్ని కర్మయోగం ఉంటుంది పద్ధతి ఏమిటంటే మేము చేస్తున్న పద్ధతి సరిగ్గానే ఉంది మా భాష ఏమీ యాక్సెప్టింగ్ ఇట్ అంటే అలా మీ యాటిట్యూడ్లో మార్పు రావాలి అప్పుడది కర్మయోగం ఏమిటండి యాటిట్యూడ్లో మార్పు రావడం అంటే ఏమిటండి నిస్సంగంగా చేయాలి నిస్సంగత ఇది పట్టుకోలేకపోతున్నారు జనం కొన్ని సాంఖ్య వివేకం పట్టుకోలేకపోతే అయ్యా నీకు సాంఖ్య వివేకం బరువు పోతుంది నీకు కర్మయోగం చెప్తాను కూర్చోంటే కర్మయోగం చెప్తుంటే అది ఇబ్బంది అయిపోతుంది ఇంకా కర్మయోగం కూడా వాడికి ఇబ్బంది అయిపోతే ఇంకా వాడిని మనం శ్రీకృష్ణుడు మనం ఉద్ధరించలేముడిని గీత వాడిని ఉద్ధరించలేదు వాడు ఇంకేదైనా ఉద్ధరించి ఏదైనా మార్గం రావాలి మళ్ళీ ఈ జన్మలోనే ఎప్పుడూ చూసుకోవాలి ఈ జన్మకి ఇంకా వర్కౌట్ కాదు సో కర్మయోగ కాబట్టి కర్మయోగము అంటే నిస్సంగంగా మీరు చేయాలి సంఘము అటాచ్మెంట్ అతుక్కుపోవటం ఈ ఈ సంఘ శబ్దము ఆ ధాతువు ఎలాగంటే సంజ్ అనే ధాతువు నుంచి వస్తుంది సంస్కృతంలో ఓ పదం ఉంది సక్తు అంటే అంటే పిండి లైఫ్ పిండి ఎప్పుడైనా ఉన్నారా లైపిండి అనే మాట ఈ లైఫ్ పిండి అనేది ఏమిటంటే మాములుగా ఈ దోశలోవి చేసుకుని పిండే అయ్యి ఉంటుంది సమ్ సచ్ వెరైటీ వాళ్ళది కొత్త దే కాదు అది ఆ పిండే ఒక పద్ధతిలో దాన్ని ఉడికిస్తే అది అది జిగురుగా ఒక గమ్ కింద తయారు దాని ఒక పద్ధతిలో దాన్ని బాయిల్ చేయాలి వాటర్ వేసి దట్ దట్ బికమ్స్ గమ్ అనమాట ఆ రకంగా వచ్చిన ఆ లైపిండికి సక్తు అని పేరు ఇప్పుడు మీకు ఆ సంగతి అర్థం బాగా అర్థమైంది కాబట్టి అది పట్టుకుందంటే మీరు సరిగ్గా లైపిండి తయారు చేస్తే ఆ పూర్వం వాళ్ళు అలా చేసేవారు ఈ సినిమా పోస్టర్స్ అతికించేవాడు కూడా బకెట్ నిండా తెచ్చుకొచ్చి ఇవాడు ఆ లైఫ్డే తెచ్చుకునేవాడు వాడు ఆ పిండి కొనుక్కొచ్చి అక్కడ దాన్ని ఉడికించి ఆ బకెట్లో వేసుకుని తెచ్చుకునేవాడు ఆ ఆ కాగితమైన కాళ ఇలా రాసేసి దాన్ని బతికి ఈ పశువులు ఆ కాగితం తినే ఎందుకు తింటాయి అంటే వాటి వెనకాలండే పిండి కోసం అవి ఇది మొత్తం ఆ పిండి కాబట్టి ఈ సత్తు అంటే పిండి అని అర్థం ఆ పదము ఈ పదము రెండు ఒక చోట్ల నుంచే వచ్చేవి కాబట్టి ఆదిశీలు ఒకటే అంటే అతుక్కుపోకుండా ఈ లైపిండి అతుక్కున్నట్టుగా అతుక్కుపోకుండా చేయాలి ఈ అతుక్కుపోవడం అంటే ఏమిటి చెప్తాం వస్తుందంతా కూడా సో కర్మ చేసేప్పుడు మనం ఆ కర్మకి రెండు రకాలుగా తొక్కుపోతాం రెండే రకాలు ఒకటి ఈ కర్మను చేసేవాడను నేను తొక్కుపోతాను నేను ఒకసారి ఎక్కడో ఏదో ప్రసంగంలో ఉన్నాను ఎగ్జాంపుల్ ఇచ్చా ఎగ్జాంపుల్ ఇచ్చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది మనం సరైన ఇవ్వలేదేమో చాలా క్లేశ మనస్సుకి చూపుకోమనిపించే ఎగ్జాంపుల్ ఇచ్చేమేమో దిక్కు మళ్ళీ అని నేనే పశ్చాత్తాపడ్డా అయిపో కానీ లెక్చర్ అయిపోయిన తర్వాత మొన్నడెప్పుడో నన్ను కలిసి ఆ ఎగ్జాంపుల్ చాలా బాగుందండి నాకు కనువిప్పు అని ఒక అమ్మగారు నాతో చెప్పారు అప్పుడు అనుకున్న పొందే ఎగ్జాంపుల్ చెప్పినందుకు ఉపయోగం ఎగ్జాంపుల్ ఏమిటంటే నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇప్పుడు తల్లి నవమాసాలు మోసి నేను కన్నాను నేను నేను ఇచ్చిన దృష్టాంతంలో అదే ఇచ్చాను దృష్టాంత నేనన్నాను నువ్వెక్కడి కన్నావమ్మా నువ్వు కన్నావా ఆ ప్రకృతి ప్రవాహంలో శిశువు జన్మ శిశువు ఆ పిండము పెరిగి పెద్దదయ్యి ఆ సమయం వచ్చినప్పుడు జన్మ అయిందా లేకపోతే నువ్వే కనేసవా నువ్వే పెంచి పెద్ద చేసేసి కనేసవా లేదా ఆ జన్మ అది ప్రకృతి యొక్క ధర్మంగా అయిందా వాట్ ఈస్ ది ట్రూత్ ఆలోచించి చూడండి అని చెప్పాను ఇది దృష్టాంతం నేను ఇచ్చాను ఇలాగంటే కఠోరమైన దృష్టాంతం ఇవ్వాల్సిన సందర్భం అక్కర్లేదు మామూలు ఏదో దృష్టాంతం ఇవ్వచ్చు ఇదే ఇవ్వక్కర్లేదు కానీ మరి ఏం చేయను అది వచ్చింది గుర్తు ఇంకా ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు ఎలా పశ్చాత్తాపడ్డానో అప్పుడు కూడా అలా పశ్చాత్తాపడ్డాను మొన్నడు ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చి ఒక యంగ్ లేడీ మిడిల్ ఏజ్ లేడీ నా దగ్గరికి వచ్చే స్వామిజీ నాకు కనువిపోయిందమ్మా కేటమ్మ మీకేం కనువిపోయిందో చెప్పండి నాకు అవి అంటున్నాం అంటే నాకు అర్థమైందండి నేను కన్నాను పిల్లవాడిని నేను కన్నాను ఈ కనుట టు గివ్ బర్త్ అనే ఒక క్రియకి నేను కర్తను అనేది కేవలం అది ఒక అలవాటుగా అందరూ అనుకుంటున్నారు కాబట్టి మనం అనుకోవడమే కానీ వాస్తవంలో మన ఎందుకు కర్తృత్వం లేదు అది తెలుసు మన ఎందుకు కర్తృత్వం ఏముందండి షీ షీ నాట్ ది డూయర్ ఎట్ ఎనీ స్టేజ్ ఆ పిండము అది పెరగడంలో దాంట్లో వచ్చే వివిధములైన మార్పుల్లో at any stage she is not to do it under then the child birth she is not to do it everything happens a pindamu piragadam it happens pindamu purna shishuvuga tayaravatam it happens it is now ripens for ready for prasavam um, uh, birth child birth ready for child birth it happens the child is born it happens The child ద చైల్డ్ ఈజ్ గుడ్ హ్యాపెన్స్ ద చైల్డ్ ఈజ్ గ్రోయింగ్ హ్యాపెన్స్ నవ్ ద చైల్డ్ ఈజ్ happens మ్యాన్ హ్యాపెన్స్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఆల్ ది వెను చేస్తున్నాను ఈ నేను కన్నాను అనే మాట ఇది ఆ వ్యక్తి బతుకున్నంతకాలం ఆ వ్యక్తితో ఉంటుంది చచ్చిపోయేప్పుడు కూడా నేను కన్నవాడు నాకు సరైన సేవ చేయలేదు అనే భ్రాంతిలో ఆ మనిషికి ప్రాణం విడుస్తుంది పురుషుడు కానీ స్త్రీ కానీ చూడండి ఎంత పొరపాటం నిస్సంగత కాబట్టి కర్తృత్వం ఎంతల్లా అతుక్కుపోయి ఉన్నామో మనం చూడండి గమనించండి అదొక సంఘం ఆ సంఘం వదిలేముంటున్నాడు కర్మయోగా చూడండి ఆయన ఉపాయంగా చెప్పింది ఎంత కఠినంగా ఉందో రెండవది భోక్తృత్వము ఒక కర్మని చేసి చాలా విలువైన కర్మ అవచ్చు లేకపోతే ఒక సింపుల్ కర్మ అవచ్చు ఇప్పుడు రూపాయి ఎవరితో బిచ్చగాడికి రూపాయి ఇచ్చారు ఇచ్చేసి ఈ వాకవే ఫర్ అక్కడ ఆ ఇచ్చిన రూపాయి కోసం మీరు వాడి థ్యాంక్స్ కోసమో లేకపోతే ఓ ఎవడైనా ఫోటోగ్రాఫ్ కోసమో ఆగి ఉండరు ఈ వాకే అంటే మీరు నిస్సంగంగా రూపాయి దానం చేసేసారు అంతే కదండి నిస్సంగంగా రూపాయి ఇచ్చేశారు అయితే ఓ మామిడి అనుకోండి వాడికి అలా ఇవ్వచ్చు ఎవరైనా భేదవాళ్ళు కనపడితే పది మామిడి పళ్ళు ఎట్టు పెట్టుకుంటే ఆ ఛాన్స్ వచ్చినప్పుడు వాడికి వెళ్ళవచ్చు వాడు మామిడి పండు తింటాడు మామిడి పండు మనం తిన్నంత ఫ్రీక్వెంట్గా వాడు తినలేదు కదా వాడు తిని ఆనందిస్తుంది సో మనం వాడికి ఇచ్చి వాడు తింటుంటే చూసే ఆనంది అంత ఇచ్చేసి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు అది నిస్సంగం అంటే అయితే ఆ పని మీరు ఒక పాతిక సంవత్సరాలు ఒక కర్మని చేశారు ఒక పిల్లవాడిని కని కానీ ఇనేవే బర్త్ దాంట్లో ఉండే పెయిన్స్ అన్ని పాపం ఆ వ్యక్తి అనుభవించిన మాట వాస్తవమే కదా ఇనేవే ఇన్వాల్వ్మెంట్ నిమిత్తంగా ఉంటుంది ఆ వ్యక్తి సో కానీ పెంచి ఒక పాతిక సంవత్సరాలు పెంచి అట్ ది ఎండ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అడిగి పెళ్ళి అయింది ఇంకో అమ్మాయి మెళ్ళో పుస్తముడి వేశాడు మై జాబ్ ఈజ్ డన్ ఐఆమ్ నో మోర్ అరౌండ్ హిమ్ అని వాక్అవే ఇక్కడ పండు దానం చేసి మీరు వాక్అవే మీరేం ఫలాన్ని అపేక్షించకుండా ఎవరు వాకింగ్ అవే అలాగ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొడుకుని ఇంకొక అమ్మాయి చేతిలో పెట్టేసి ఇంకో అమ్మాయి చేతిలో పెట్టినట్టే కదండి వీడి పుస్తకం కూడా వేసేటంటే ఆ అమ్మాయి చేతిలో పెట్టేసినట్టే ఇంకేమీ మన సమయం అంతే ఇట్ ఈజ్ లైక్ దాట్ అది ప్రకృతి ధర్మం అమ్మాయి చేతిలో పెట్టేసే అయిపోయింది ఇంకా అమ్మాయి చూసుకుంటుంది వీడి జీవితాన్ని నడిపిస్తుంది ఇంకా మన పని అయిపోయింది అండ్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ నోమోర్ ఫలాకాపేక్ష నో మోర్ భోక్తృత్వం కెన్ యూ డూ దాట్ ఇఫ్ you డూ దాట్ యు ఆర్ ఏ కర్మయోగి ఇంకా మళ్ళీ ఏం అపేక్ష ఉండకూడదు వాడు వచ్చి దండం పెట్టాల నో సేవ చేయాలి నథింగ్ దీస్ లైక్ ఎనీ అదర్ పర్సన్ హీ మే సర్వ్ హీ మే నాట్ సర్వ్ డజంట్ మ్యాటర్ మరి మన బ్రతుకు ఏమవుతుందండి మనిషి ఎంత వీక్ మైండెడ్గా ఉంటాడంటే మన నాకేమవుతుందో నాకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు వీడు అనుకుంటాడు వీడు భోజనాన్ని వీడే వ్యవస్థ చేసుకుంటున్నాను అనుకుంటాడు దట్ ఈజ్ ఎ మేజర్ మిస్టేక్ ప్రకృతి ధారలో వీడికి భోజనం దొరుకుతుంది అని వీడు తెలుసుకోలేడు నేనే వ్యవస్థ చేసుకుంటున్నాను అనుకుంటాను ఏదో మనిషిలాగే భ్రాంతిలో జీవిస్తూ ఉంటాడు కాబట్టి ఆ భోక్తృత్వము అన్నది ఆ సంఘంలో రెండో అంశం అది నిస్సంగతయా ఇంకా కర్తృత్వం లేదు భోక్తృత్వం లేకపోతే ఇంకెందుకంటే ఈ కర్మ చేయటం ఈశ్వరారాధనార్థే కర్మయోగం ఈశ్వరుని యొక్క ఆరాధన కొరకు ఈ కర్మను చేస్తాను ద్వంద్వ ప్రహాణ పూర్వకం ద్వంద్వములు చూసాం ఏమిటి ద్వంద్వలు ఇంత దాకా ఏ ద్వంద్వ మూడు ద్వంద్వలు చూసినా చూడండి సుఖదుఖే సమయకృత్వ లాభాలాభం జయాజయం జయాపజయములు వాటి వల్ల లాభాల నష్టములు వాటి వల్ల సుఖదు ఈ ద్వంద్వములు వీటిని త్రోసిపుచ్చుట ద్వంద్వ ప్రహాణ పూర్వకం నేను రాజమండ్రిలో ద్వంద్వాల గురించి చెప్పాను గుణం మూడు వచ్చింది అలాగా ఆ శ్లోకం ఉంది స్థితి ప్రజ్ఞ లక్షణాల్లో ద్వంద్వాల గురించి శ్లోకం ఒకటి ఉంది వెంటనే ఎలాబరేట్గా చెప్పాను ఒక గంటన్నరసేపు ఆ రోజు పాఠం అదే వాళ్ళలో చాలామంది మేము మంచి విషయాలు నేర్చుకున్నామండి చెప్పాను ఇట్స్ ఎ టైం అండే ఇట్స్ ఎ మూడ్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్ అసమానం అలా రాదే సో వాటెవర్ సో ద్వంద్వములనేవి సత్యము కాదు నేను చాలాసార్లు మీకు మనవి చేశాను ఇట్స్ ఓన్లే గ్రెడేషన్ సుఖము దుఃఖము మీరు అన్నది ఇప్పుడు చలి వేడి వేడి చలి ఆర్ దూ అబ్సల్యూట్లీ అపోజ్డ్ థింగ్స్ నో జస్ట్ ఇట్స్ ఎ గ్రాడ్యుయేషన్ పాతిక డిగ్రీల నుంచి ఒక్క నాలుగు డిగ్రీల కిందకు వచ్చింది అనుకోండి చలి చలి చలి అంట నాలుగు డిగ్రీలు అటు వెళ్తే వేడి వేడి వేడు సో చలిలోంచి పాతిక డిగ్రీల్లోకి వస్తే అబ్బాయి ఇంత వేడిగా ఉంది అంట వేడిలోంచి పాతిక డిగ్రీల్లోకి వస్తే అబ్బాయి చల్లగా ఉందంట అదే పాతికి డిగ్రీలు ఇదంతా మీకు నేను మనవి చేశాను ద్వంద్వాల దగ్గర వాస్తవంలో ద్వంద్వములనేవి లేవు ద్వంద్వ ప్రహాణపూర్వకం ద్వంద్వాలని అంగీకరించరు మహాత్ముడు ద్వంద్వాలను అంగీకరించరు ద్వంద్వలు ఉన్నాయి ఆ రెండింటి ఏడలా నీవు సమచిత్తం కలిగి ఉండాలి అది ఒక లెవెల్ ఒక లెవెల్ ఆఫ్ టీచింగ్ రెండో లెవెల్ ఏమిటంటే సమచిత్తం ఎలా వస్తుంది స్పాంటేనియస్గా రావాలి మొట్టమొదట కొంత మీరు అభ్యాసం చేసినా క్రమంగా స్పాంటేనియస్గా మీకు సమచిత్తం రావాలి ఎలా వస్తుంది ఎలా వస్తుందంటే అవి ద్వంద్వములు పరస్పర విరుద్ధములు అనేటువంటి ఆ ఆగ్రహమే తొలగిపోయినప్పుడు వస్తుంది ఎండకాసినా సంతోషమే వర్షం సంతోషమే చలివేసినా సంతోషమే అనే ధోరణిలోకి వచ్చేస్తే వాడికి ఇంకా మనస్సు ఎప్పటికప్పటికీ దృఢం చేసుకుంటూ ఎప్పటికప్పటికి తనకి తానే నచ్చజెప్పుకుంటూ ఆ విధంగా కష్టపడాల్సిన అవసరం ఉండదు అలా చేస్తే దాన్ని సాధన అని అంటారు తనకి తానే నచ్చజెప్పుకుంటూ సన్మార్గంలో నడిచే దాని పేరు సాధన అత్యంత సహజంగా ఇంక నచ్చజెప్పుకోవడం లేదు ఏం లేదు అడుగు పడిందంటే సన్మార్గంలోనే పడుతుంది అసలు తప్పు మార్గంలో పడే ప్రసక్తే లేదు ఇంకా సాధన లేదు అది సహజ స్థితి అయిపోతుంది ఆ సహజ స్థితిని చేరుకున్న మహాత్ సహస మహాత్ములు చేరుకుంటారు వారు ద్వంద్వ ప్రహాణ పూర్వకం ద్వంద్వాలని త్రోసిపుచ్చుతారు అసలు ద్వంద్వముల యొక్క ఉనికిని అంగీకరించరు స్వీకరించరు వేరే సాధకుడు ఏం చేయాల్సి ఉంటుందంటే ద్వంద్వాల అనుభవానికి వస్తున్నప్పుడు అనుభవానికి వస్తాయి అంటే సుఖము దుఃఖము ఆ అనుభవానికి వస్తాయి రాగద్వేషముల రూపంగా అనుభవానికి వస్తాయి వచ్చినప్పుడు ఈ అనుభవము తప్పు ఈ వైరుధ్యము మనం మనం ఫీల్ అవుతున్నాము ఈ వైరుధ్యము మనకి ఫీల్ అవటంలో వెనుక అజ్ఞానమే గలదు అని ఆ ద్వంద్వాలని త్రోసిపుచ్చేటువంటి పని చేయాల్సి మానవమానయోహో తుల్య మా తుల్య నిందాస్థుతి తుల్యో మానవమానయోహో ఇలాంటివి చాలా కఠినమైన విషయాలు ద్వంద్వ ఒకడు నిందిస్తాడు ఒకడు స్థుతిస్తాడు రెండింటి ఏడలా సమచిత్తము కలిగి ఉండుట చాలా సహజంగా సరళంగా సమచిత్తం కలిగి ఉండటం అది ఒక గొప్ప స్థితి సో మహాత్ములు ద్వంద్వ ప్రహాణపూర్వం ద్వంద్వములను సుతరాము నిరాకరించేసి అది చేసి కర్మనేమో ఈశ్వరారాధన కోసం చేస్తారు నిస్సంగంగా చేస్తారు ఉత్సాహంగా చేస్తారు చాలామంది అడుగుతారు కాబట్టి మరి లేకపోతే కర్తృత్వం లేకపోతే ఈ కర్మ చేసేందుకు ఉత్సాహం ఉండదు కదా అని అదే ఉత్సాహం ఉండ కర్మ చేయడానికి ఉత్సాహం అవసరం దాంట్లో సందేహం లేదు కానీ ఉత్సాహమునకు కర్తృత్వ భోక్తృత్వాలతోటి కనెక్షన్ పెట్టినంతకాలం వీడు వీడు కర్మయోగి కాలేడు ముక్తసంగోనహంవాది ధృత్యుత్సాహ సమన్విత అని శ్రీకృష్ణుడు పద్దెనిమిదో అధ్యాయంలో ఉంటాడు అనహంవాది ముక్తసంగ అహంకర్త అని అండర్ అంటే కర్తృత్వం లేదు ముక్తసంగ అంటే భోక్తృత్వం లేదు ఫలాకాంక్ష లేదు కానీ ధృత్యుత్సాహ సమన్విత కానీ ధృతి అంటే ధైర్యము ఉత్సాహము కాబట్టి కర్తృత్వ భోక్తృత్వాలతోటి కర్మ చేసేప్పుడు ఉత్సాహం ఉంటుందని అనుకుంటే పొరపాటు నిజానికి వాస్తవమైన ఉత్సాహం నిస్సంగంగా కర్మ చేసేప్పుడే ఉంటుంది కాబట్టి ఆ స్థితిని ఎవరికి వాళ్ళు ఆవిష్కరించుకోవాలి ఆ రకంగా ఉత్సాహంగా వీడిచ్చి కర్మను చేస్తాడు ఈశ్వరారాధనార్థే దానికి కర్మయోగము అదే సమాధియోగము కర్మానుష్ఠానే సమాధియోగేచ కర్మను అనుష్ఠించేప్పుడు సమాధి కర్మను అనుష్ఠిస్తుంటే సమాధి అలాగా సమాధి అంటే ఇలా బిగుసిపోయి కూర్చోవడం కదా మరి సమాధి అంటే కర్మను అనుష్టిస్తుంటే సమాధి ఎలా కురుతుంది అంటే కాదండి సమాధి అంటే శ్రీకృష్ణుడి సమాధి వేరు యోగుల సమాధి వేరు యోగుల సమాధికి ట్రాన్స్ అనర్థం శ్రీకృష్ణుని యొక్క సమాధికి ఫుల్ అవేర్నెస్ అని అంటే సతతం సతతము జాగరూకుడై ఉండుట ఆ జాగరూకత ప్లస్ పాంటేనియస్గా సన్మార్గంలో సరైన పద్ధతిలో ఆలోచించటం స్పాంటేనియస్గా మనం కర్తృత్వ భోక్తృత్వములను నిరాకరిస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండటము ఆ విషయంలో దోషాన్ని ఆచరించకపోవటము అదొక సాధన సమాధానము అని పేరు దానికి దానికే కూడా పేరు కాన్స్టంట్ అవేర్నెస్ కాన్స్టంట్ వాచ్ఫుల్నెస్ టువర్డ్స్ ద వేగరీస్ ఆఫ్ ది మైండ్ దాన్ని సమాధియోగము అని అంటారు అది కర్మానుష్ఠానంలో అది ఉంటుంది కర్మని చేసేప్పుడు అవసరం పడుతుంది కదా కర్మను చేసేప్పుడు మీరు ఆ ఫలాకాంక్ష లేకుండా కర్తృత్వాభిమానం లేకుండా చేస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండటం భావనలో దోషం రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం మనస్సుని కాపలా కాసుకోవాలి మనస్సు ఈజ్ లైక్ ఎ థీఫ్ ఆ మనస్సుని ఆ ఇంటి దొంగని ఇంటి దొంగ ఉంటాడు ఇంట్లోంచి తరివేయడానికి వీలుండరు ఇంట్లో వాడువాడు అంచేత ఏం చేస్తారు వాడి మీద ఒక కన్ను వేసి ఉంచుతా వాడిని పర్మనెంట్గా యూ రీడ్ ఆఫ్ హ్యూమ్ ఇట్స్ అనదర్ వే బట్ సపోజ్ యూ కెనాట్ రీడ్ ఆఫ్ హ్యూమ్ వాడు ఇంట్లో వాడు అయి ఉంటాడు ఏవో అమ్మరుదో లేకపోతే కన్న కొడుకు ఎవడో అయి ఉంటాడు వాడు పర్స్ని పిచ్చి చేస్తూ ఉంటాడు ఇంట్లో నుంచి బయటికి పంపించడం కుదరదు అప్పుడు ఏం చేస్తారు కన్ను వేసి ఉంచుతా ఓ కన్ను వేసి ఉంచుతా మన మనస్సు ఎడలా అలా ఉండాలి మనస్సును యూషుడ్ వాచ్ ది మైండ్ లైక్ ఎ థీఫ్ అంటే మీరు అడగచ్చు ఏమిటి లాభం లాభం ఉండదు థీఫ్ను వాచ్ చేస్తే లాభమే ఉంటుందండి లాభమే ఉండదు